ఉపాయస్సో అవతారాయ ఇత్యుక్తం అంటే ఇక్కడ శంకర్లు ఈ శ్లోకానికి రిఫరెన్స్ ఇచ్చారు ఉపాయస్సో అవతారాయ నైవభేదంచ అని మృల్ మృల్లోహ ఇది పదిహేనవ కారిక ఏంటోది అద్వైత ప్రకరణ వైతస్ ప్రకరణంలో పదిహేనవ కారిక అది మీరు చూసుకోండి అని రెఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు వైతత్స ప్రకరణంలో పదిహేనో కారీఖ్ ఒక్కసారి తీస్తే అద్వైతమా వైతత్ం కాదా అద్వైత ప్రకరణమా ఓకే అంతే అద్వైత ప్రకరణంలోనే పదిహేనో కారిక ఆ కారిక మృల్లోహ విస్ఫులింగా సృష్టిత్య ఉతస్తి భేదన అన్యార్థత్వాదు ఉత్పత్తి శృతి నాం అక్కడ భాష్యకారులు ఏమంటున్నారంటే యన్మాద్యశయత మొదలైన శృతి వాక్యాలు ఏవైతే యథోవాయిమాని భూతాన్ని గాయంతే అనే శృతి యన్మాద్యస్యత అనే బ్రహ్మసూత్రము వీటన్నిటికీ యథార్థంగా సృష్టి అర్థం కాదు అక్కడ నిజంగానే సృష్టి జరిగిపోయింది అని మీరు వాటి యొక్క తాత్పర్యము వేరే ఉన్నది అన్యార్థము అదేమిటంటే సృష్టి గురించి వాక్యాలు ఉన్నాయి కదా ఎతో వాయుమాని భూతాన్ని జాయంతేనో వాక్యం ఉన్నది అలాగే మృతు మృతువాక్యం ఏమిటంటే వాచారంభం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం దాని కిందే నీకుతనం అని వస్తుంది చాంద్రజ్ఞంలో సత్యం అని అది మృతు లోహ తర్వాత విస్ఫులింగా అన్నది ముండక దృష్టాన్ని యథా యుద్ధాత్ అగ్నేహే విస్ఫులింగా స్వరూపాహ జాయంతే అని అలా ఉంది అంటే బాన్ ఫైర్ అని అంటే భోగి మంట పెద్ద కదా ఆ మంట నుంచి చిన్న చిన్న మినుగురులు అసంఖ్యాకములైన మినుగురులు ఎలా పుడతాయో ఆ ఈ సకల ప్రాణులు నుంచి పుట్టేయి ఈశ్వరు నుంచి పుట్టేయి అని ఆ సృష్టి వాక్యం ఉన్నది ఈ వాక్యాలన్నీ యథార్థమైన సృష్టిని యథార్థమైన సృష్టి అంటే వాస్తవమైన జగత్తు అంటే భేదము జగత్తు వాస్తవము అంటే జగత్తులో ఉండే జీవభేదము వాస్తవము జీవ జడ భేదము వాస్తవము ఒక జడానికి ఇంకో జడానికి భేదము వాస్తవము పంచభేదాలు వీటిని పంచభేదాలని చెప్తారు ఎలాగంటే జడ జడ భేదము జడ చేతన భేదము చేతన జడ భేదము జీవ ఈశ్వర భేదము జీవ జీవ భేదము ఐదు భేదాలు ఈ ఐదు భేదాలు సత్యమవుతాయి ఎప్పుడు జగత్తు యొక్క సృష్టి సత్యమైతే ఇన్ని భేదములు సత్యము అని చెప్పడం కోసం ఆ సృష్టి వాక్యాలు రాలేదు వాటి తాత్పర్యము ఈ భేద ప్రపంచమంతా సత్యమని కాదు మరి దేనికి తాత్పర్యం ఏమిటి అంటే ఉపాయ ఆ సృష్టి ఎందుకు చెప్పారంటే మిమ్మల్ని అద్వయ ఆత్మస్వరూపంలోకి తీసుకుపోవడానికి ఉపాయంగా చెప్పారు ఇది ఎలా చెప్పారంటే చూడండి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయురగ్ని అగ్ని రాపహాభ్య పృథివీ కదా ఇప్పుడు పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్న పురుష అక్కడ వరకు వస్తుంది సో ఈ దేహము పురుష అంటే శిరపాణ్యాది సంఘాత భాష్యకారులు వచ్చిన ఈ దేహము ఈ దేహము ఫుడ్ బాడీ ఇది అన్నమయము ఫుడ్ బాడీ ఆహారము నుంచి నిర్మాణమైనది కాబట్టి ఇది ఆహారం కంటే భిన్నంగా లేదు ఇది ఆహారమే తయారైందండి ఆహారము ఓషధుల కంటే భిన్నంగా లేదు ఔషధులు గింజలు ధాన్యము పప్పు దినుసులు మొదలైనవి అవి పృథివీ కంటే భిన్నంగా లేవు పృథివీ అప్పుల కంటే అప్పులు అప్పులంటే జలములు అని అర్థం అప్పులు అగ్ని కంటే అగ్ని వాయువు కంటే వాయువు ఆకాశం కంటే ఆకాశము పరమాత్మ కంటే భిన్నంగా లేదు అందుకోసం అందుకోసం చెప్పారు రాష్ట్రపతి వీణ్ణి క్రమక్రమంగా మెట్టుమెట్టే తీసుకువెళ్ళి పరమాత్మలో వీణ్ణి కలిపేయడం కోసం ఈ సృష్టి వాక్యాలు చెప్పారు తప్ప ఉపాయ శోభతారాయ ఆత్మజ్ఞానము వీడికి కలగడం కోసం అవతారము అంటే ఆత్మజ్ఞానము వీడి బుద్ధిలో కలగడం కోసం ఈ అవతారం అనే మాట్లాడతాం ఇంట్రెస్టింగ్ వర్డ్ మీకు చేతుల్లో దేవుడు అవతరిస్తే దానికి కర్మయోగము అనిపేరు మనస్సులో దేవుడు అవతరిస్తే దానికి భక్తి పేరు బుద్ధి దేవుడు అవతరిస్తే దానికి జ్ఞానయోగము అనిపేరు ఉపాయ శోభతారాయణ అలా అవతరించడం కోసం ఆ ఈశ్వరుణ్ణి అవతరించడం అది అవతారం అంటే ఈశ్వరుడు ఊళ్ళో వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లోనూ పుడితే మీకేమరు ఉపయోగం ఉండే మీలో అవతరించాలి మీలోకి దిగి రావాలి అవతరించుట అంటే దిగి వచ్చుట డిసెండింగ్ సో ఉపాయ సో అవతారాయ అంతే తప్ప నాస్తి భేద ఏ విధంగా చూసుకున్నా భేదాన్ని నిర్ధారించటం కోసం ఈ సృష్టి వాక్యాలు చెప్పబడలేదు చాలండి ఆ శ్లోకం చాలా విస్తారంగానే చూశాను అజాతేస్త్రసతాం తేషాం బలంభా వియంతితే జాతిదోషా నేత్ దోషోప్యల్పో భవిష్యతి అవతరి ఉపలంభాత్ సమాచారా చ संत अ्रसता अजातिवल अजाते पंचमेक वचन भीत्राथा भयहेतु भयम को यदि हेतु दाख पंचमे भक्ति वस्तु व्याघ्रा भय अजातेसता अजातिवल भयपड़ता सृष्टि लेदू పుట్టుక లేదు అంటే భయపడతారు పుట్టుక లేదు అంటే భయపడతారు ఈడీ లెవెల్లో పుట్టుక లేదు సమష్టి లెవెల్లో సృష్టి లేదు అంటే భయమే రెండింటికి భయమే అజాతేహత్ర త్రస్తత ఎందుకంటే పురుషార్థ అని చెప్పాను కదా కాబట్టి ఉపలంభాత్ సమాచారాలు ఈ జగత్తు సత్యం ఈ సత్య జగత్తుని దేవుడు నిజంగా యథార్థంగానే సృష్టించినాడు ఏమండి నేను సత్యము ఏది పరిచ్ఛన్న జీవభావము సత్యము నేను యథార్థంగానే పుట్టాను ఎందువల్ల ఉపలంభాత్ సమాచారాత్ ఉపలంభాత్ పుట్టుక ఉపలంభం ఏమి ఉండదు పుట్టుక వీళ్ళు కాదు పెట్టేది కాదు అది సమాచారం పుట్టినరోజు అని వీళ్ళేమని పుత్రే జాతే అష్టాకపాల నిర్వపేత్ పుత్రుడు పుట్టినట్లయితే అష్టాకపాల పురోడాశన తోటి హోమాన్ని చేయాలి మరి మరి పండితులు విద్వాంసులు చేస్తున్నారా లేదా జాతేష్ఠి అని పేరు దా పుత్రుడు పుట్టినప్పుడు ఈ ఇష్టి చేయాలి జాతేష్టి దేని పెద్ద మీమాంస మీమాంస గ్రంథాల్లో పెద్ద చర్చ పుత్రుడు పుట్టినప్పుడు జాతేష్టి చేయాలి ఆ ఇష్టి ఒక పూట ఓ పూట యజ్ఞం అది హోమము అవి ఉంటాయి పుత్రుడు పుట్టినప్పుడు చేయాలంటే అంటే ఎప్పుడు చేయాలి ఉదయం పది గంటలకు పుట్టాడు అనుకోండి అప్పుడు మొదలుపెట్టి చేయాలా అప్పుడు మొదలుపెట్టి చేయాలి అంటే అది కుదరదు కదా తర్వాత ఇంకోటి జాతాశౌక్యము అని ఒక దోషం ఉంది ఆ పుత్రుడు పుట్టగానే వీడికి ఆశౌక్యం వస్తుంది వీళ్ళ సంధ్యావందనం కూడా పూర్తిగా చేయడానికి వీడలేదు అప్పుడు ఇంక ఇష్టం చేస్తాడు కాబట్టి కానీ వాక్యంలో ఏముంది పుత్రే జాతే అంటే పుత్రే జాతే సతీ సతీ శబ్దం దీని మీద అక్కడ మీమాంస అక్కడ పూర్వమీమాంసలో వస్తుంది ఈ ప్రసంగం కాబట్టి ఏమన్నారంటే పుత్రుడు పుట్టి పుట్టగానే చేయాలి అని వాక్యం వినబడుతున్నా పుత్రుడు పుట్టగానే జాతేష్టి చేయటానికి తగినంత సందర్భం లేదు అవరోధాలు ఉన్నాయి కనుక ఆశౌచాది అవరోధాలు ఉన్నాయి కనుక ఆశౌచం పదకొండో రోజున ఆ రోజు పుణ్యాహవాచనం చేసుకుని ఆ మొన్నాడు ఇంకప్పటికే ఆలస్యం ఉంటుంది కాబట్టి ఆ మొన్నాడు ఎప్పుడో ముహూర్తం పెట్టుకుని జాతేష్టి చేయవలము అలా చేస్తా జాతేష్టి చేసేవాళ్ళు చేస్తారు వైదికలు చేస్తారు చాలా శ్రద్ధగా చేసుకుంటారు సో కాబట్టి అది సమాచారము సంయోగ అనుష్ఠానము ఆచారశీలుడైనటువంటి పండితులు జాతేష్టి చేసుకున్నారు కాబట్టి జాతి గలదు పుట్టుక గలదు ఉపలంభాత్ ఈ జగత్తు ఉపలభ్యతే శబ్దస్పర్శ రూపల స గ్రంథములు ఉపలభ్యంతే కాబట్టి జగత్తు సత్యము ఈ సత్యమైన జగత్తు ఏదో ఐదు కోట్ల సంవత్సరాల క్రితమే అప్పుడు ఈశ్వరుడు దీనిని సృష్టించాడు కాబట్టి జగత్తు యొక్క సృష్టి సత్యము నా యొక్క పుట్టుక సత్యము వాడు అజాతి అనే భయపడతాడు ఎవరైతే ఉపలంభము సమాచారమును బట్టి ఈ జాతి సత్యమని ఒక నిష్టలో ఆ శ్రద్ధలో ఉంటారో వాళ్ళకి అజాతి అంటే భయం అజాతి వస్తువు మహా పుట్టుకలేని వస్తువు ఏమిటి ఆత్మ ఓకే ఆత్మ ఎందు పుణ్య పాపాలు ఉంటాయో ఉండవు అంటే ఇప్పుడు మనం చేసిన పుణ్యం అంతా ఏమైపోతుంది పాపం పోతుంది అది కొంత వరకు ఉంది కానీ పుణ్యం కూడా పోతుందిగా అంటే అయ్యో ఇంత పుణ్యం చేసుకున్నాము ఇదిగంతా పోతుంది శుభ అశుభములు రెండూ పోతాయి శుభాశుభ ఫలైదేవం మోక్ష్యసే కర్మబంధమై అని గీతలో వస్తుంది శుభము అశుభము రెండూ పోతాయి ఆత్మ ఎందు శుభము లేదు అశుభము లేదు పుణ్యము లేదు పాపము లేదు ధర్మము లేదు అధర్మము లేదు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అది ఆత్మ వస్తువు దాని పుట్టుక లేదు మరణము లేదు అది ఆత్మ వస్తువు ఈ ఆత్ ఈ ఆత్మవస్తువు మా దగ్గరికి తీసుకురావద్దు మీరు జాతి వస్తువు మరసత ఎందుకంటే పుట్టినప్పుడు జాతేష్ఠి చేయాలి చచ్చిపోయినప్పుడు అంత్యేష్ఠి చేయాలి మీరు ఆ రెండింటికి పెట్టేశారు తీరిపో జాతేష్ఠి లేదు అంత్యేష్ఠి లేదు పుణ్యం చేసుకోవాలి పాపాన్ని దూరంగా పెట్టాలి పుణ్యము లేదు పాపము లేదు ధర్మము లేదు అధర్మము లేదు కర్త భోక్తాలేడు అబో మీ ఆత్మ వస్తువుని మీరే పెట్టుకోండి మాకు వద్దు మా దరిదాపులకు కూడా మీరు తీసుకురావద్దు అజాతి వస్తున ప్రసంత అలా భయపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అస్థి వస్తువు ఇది అస్థి నా ఈ జగత్ అనేటువంటి వస్తువు ద్వైత వస్తువు పారమార్థికముగా అస్థి అస్తి వస్తు వాది ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు సినిమాలో హీరోని చూస్తారు సినిమాలో హీరోయిన్ చేస్తాడు హీరోయిన్ కష్టాల్లో ఉంటే రక్షిస్తాడు భేదవాళ్ళకి సేవ చేస్తాడు అన్ని మంచి పనులు చేస్తాడు సినిమాలో హీరో ఇప్పుడు అదంతా యథార్థము అని స్వీకరిస్తారు జైను స్వీకరిస్తారా లేదా అది స్వీకరించి ఆ హీరోకి ఫ్యాన్లు అవుతారు ఫ్యాన్ అయ్యి వీళ్ళే ప్రోత్సాహం చేస్తారు మేము అభిమానులను ఆయన రాజకీయ నాయకుల్లోకి రావాలి అని ప్రోత్సాహం చేసుకునిస్తారు రాజకీయంలోకి రావడానికి ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యే ఏమవుతాడు ఫైనాన్స్ మినిస్టర్ అవ్వాలి అంటే మనకి యూనివర్సిటీ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో లేకపోతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్ ఒకటి రావాలి తప్ప వీడి ఈ ఏం చేస్తుందండి రాజకీయంలోకి వచ్చి ఏం చేస్తాడు బట్ విల్ హీ ఏమి రాజకీయం చాలా చిత్రంగా ఉంటుంది కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సినిమాలో వాడు అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి వాడు మంచివాడు వాడు అన్ని మంచి పనులు చేశాడు ఏ మంచి పనులు చేశాడు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో మంచి పనులు ఎలా అవుతాయండి మంచి పనులు చెడ్డ పనులు మిచ్చే కానీ దాన్నే వీడు సత్యం అనుకుంటాడు అస్థి వస్తుత్వ వాడి అలాగే జగత్తు సత్యం అంటాడు వీడు అస్తి వస్తు పరమాథికమస్తి జగత్తు సత్యం అంటాడు సో ఇది అద్వయాత్మనంతి నిరుద్ధి ద్వైతం ప్రతిపద్యంతే కాబట్టి వీళ్ళకి పుట్టుకా మరణము లేనిది ధర్మాధర్మములకు సుఖ దుఃఖములకు శుభ అశుభములకు అతీతమైనది అకర్తృ అభోతృ ఆత్మస్వరూపం ఏదైతే కలదో అదంటే భయం అది మనకు అనుకూలము కాదు అని భయపడతారు దాన్ని ఎందుకంటే భయపడతారంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ దే దే బికమ్ హాస్టైల్ టువర్డ్స్ ఇట్ ఆ భయాన్ని ఆ విధంగా సో దే దే కెనాట్ హ్యాండిల్ దట్ ఆత్మతత్వం అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే అది అలాగే పెట్టండి అది ఇప్పుడు వద్దు తర్వాత చూస్తుందన్నమాట అది అది ఈ విషయం చూడండి ఈ కర్మ చూడండి ఆ ఉపాసన చూడండి అని ఆత్మస్వరూపానికి దూరంగా వెళ్ళిపోతారు దూరం ఇప్పుడు వేదం అడుగుకుంటాడు వేదంలో ఏముంటుంది కర్మ ఉంటుంది ఉపాసన ఉంటుంది ఉపనిషత్తు ఉంటుంది అన్నీ వాళ్ళు అన్ని వల్లించి ఆ కర్మను గురించి తెలుసుకుని కర్మ చేస్తాడు ఉపాసన గురించి తెలుసుకుని ఉపాసన చేస్తాడు కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మనిష్టని పొందదు దీనికి దూరంగా పెడతాం ఎందుకని అబ్బా వద్ద ఏదో కర్మ చేసుకుని ఏదో పుణ్యం సంపాదించుకుందామంటే ఆత్మకి పుణ్యం లేదు పాపం లేదని ఎందుకు వచ్చిన ఆత్మీత అలా ఉంటుంది వీ డోంట్ వాంట్ ఇట్ అని ఆత్మస్వరూపానికి వీళ్ళు దూ అద్వయ ఆత్మన దియంతి అద్వయ అద్వయాదాత్మన పంచమే యొక్కవచన అద్వయ ఆత్మస్వరూపం నుండి దూరంగా పోతారు దూరంగా పోవడమే కాదు విరుద్ధం ఎంత ఇటువైతే అద్వయ ఆత్మస్వరూపం లభిస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పోతారు అని చేతన ఎప్పుడూ కూడా కర్మ మీరు చేయాలి కానీ ఆ కర్మ అద్వయ ఆత్మస్వరూపం వైపుకు నడిపించేదిగా ఉండాలి కానీ అద్వయ ఆత్మస్వరూపం నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు అంటే అర్థం ఏంటో తెలిసిన కామ్యకర్మలన్నింటినీ పరిత్యాగించేసి కేవలము నిత్య కర్మానుష్ఠానమే చేయాలి అలాగే భక్తి చేయాలి ఎటువంటి భక్తి చేయాలి దేవుణ్ణి దర్శించినప్పుడు కూడా దక్షిణామూర్తిని దర్శించారనుకోండి దక్షిణామూర్తికి దండం పెట్టాలి ప్రార్థన చేయాలి ఆ దక్షిణామూర్తి నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకుంటూనే ప్రార్థన చేయాలి అంతేగాని నేను వేరు దక్షిణామూర్తి వేరు అనే ప్రార్థన చేయకూడదు తప్పది అది మన ఆత్మనిష్టకి విరుద్ధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఆత్మరూపుడైన వెంకటేశ్వర స్వామిని నేను దర్శిస్తున్నాను అమ్మవారిని దర్శిస్తే ఆత్మరూపుడైన అమ్మవారిని ఆత్మరూపయైన అమ్మవారిని నేను దర్శిస్తున్నాను అనే స్వీకరణ సూర్యుడికి దండం పెట్టేప్పుడు చంద్రుడికి దండం పెట్టేప్పుడు ఆత్మరూపుడే అని తెలుసుకోవాలి తప్ప అంతేగాని ఆత్మతత్వానికి విరుద్ధమైన దిశలో వెళ్ళరాదు అంచేతనే నేను అంటాను రాహువు ఆత్మస్వరూపుడే కుజుడు ఆత్మస్వరూపుడే శని ఆత్మస్వరూపుడే ఫ్రీడమ్ వచ్చేసిందండి ఇంకా మీరు రాహు గురించి శని గురించి కుజుడు గురించి చింత చేయక్కర్లేదు ఎందుకో తెలుసిన మీలో కలిపేసుకున్నారు కదా మీలో కలిపిడు అన్నం ఉంది అన్నం కాదు పదార్థం భక్ష్యము ఒక రుచి పదార్థం ఉన్నది అది కంచంలో ఉందనుకోండి అదిగో కంచంలో లడ్డూ ఉంది కంచంలో లడ్డూ ఉంది అని మీకు తెలుస్తూ ఉంటుంది ద్వైతం నోట్లో పెట్టి నవ్వులుతున్నారనుకోండి లడ్డూ నవ్వులుతున్నాను ఇది రుచిగా ఉంది కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా లడ్డూ దృష్టి ఉండదు యూఆర్ నో మోర్ కాన్షియస్ ఆఫ్ లడ్డూ బయట ఉన్నా వీఆర్ కాన్షియస్ ఎఫెక్ట్ నోట్లో ఉన్నా విఆర్ కాన్షియస్ ఎఫెక్ట్ దాన్ని నవ్విలేసి తినేస్తే ఇంకా లడ్డూ దృష్టి ఇంకా అక్కడికి ఆ పని అయిపోతుంది లడ్డూ దృష్టి ఇప్పుడు చాయ్ తాగాలిచిందనుకోండి సపోజ్ చాయ్ చాయ చాయ అని అలా వరసు దొరిచేస్తూ ఉంటుంది చాయ చాయ పౌడరు పాలు గిడ్జి వేడి చేయడం ఇదే దృష్టి కప్పులో ఉన్నంతసేపు అది తాగించిందంటే ఏమీ ఉత్సాహం ఉండదు అదే ఆదుగా ఉంటాడు అది తాగేసాడు అనుకోండి ఇంకా విషయాలు అదే రకంగా రాహు కేతు శని కుజ దోషగ్రహాలు దోష గుణం గురించి మీరు చింత చేయాలి కదా గుణం గురించి మంచి గ్రహాలు బయట ఉన్నా ఉంటే లోపల ఒకటి ఈ చెడు చేసే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆత్మ ఆత్మలో వేసేసుకుని అవన్నీ ఆత్మస్వరూపములే అని మీరు సెటిల్మెంట్కి వచ్చేశారంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది నేను ఆ పని చేశాను నేనేం చేశానంటే రాహు మంత్రం కయానశ్చిత్ర ఆభువతూతి సదావృధ సఖ కయాశిష్టయా రాహుని ఆత్మస్వరూపంలో వేసేసుకున్నాను ఇంకా రాహు నా జోలికి రావద్దు నేనేనా నాలో వేసేసుకున్నా కేతుం కృణువన్న కేతవే పేషో అపేషసే సముషద్ధిరజాయథాహ కేతు పడిపోయాడు బృహస్పతి పడిపోయాడు అందరూ మాత్రం లోపల వేసేసుకున్నాను నేను విశ్రాంతిలో కూర్చున్నా ఇప్పుడు ఇంకా గ్రహాల గురించి ఎవరినైనా మాట్లాడమన్నా నా దగ్గర నేను చెప్తా సమాధానం కాబట్టి గ్రహాన్ని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఆత్మరూపంగా ఆరాధించాలి శివుణ్ణి ఆత్మరూపంగా ఆరాధించాలి కర్మ ఆత్మనుష్ఠికి అనురూపమైన కర్మను చేయాలి అంతేగాని ఆత్మనుష్ఠికి దూరంగా వెళ్ళే పొరపాటు ఎప్పుడూ చేయకూడదు కానీ వీళ్ళు విరుద్ధం ఎంత చేస్తున్నారు కర్మ చేస్తున్నారు ఉపాసన చేస్తున్నారు కానీ ఏం లాభం ఆత్మస్వరూపానికి విరుద్ధమైన దిశలో వెళ్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసిన ద్వైతం ప్రతిపద్యంతే ఇథ ద్వైతాన్ని పట్టుకున్నారండి ద్వైతాన్ని పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసిన వాడికి వాడు సర్వాత్మన తప్పుదారిలో పడ్డాడని అర్థం ఇంకా అంతకంటే పురుషమైన పదజాలం శంకరులు అన్నారు ఎవరిలో సాంఖ్యులు చాలా బుద్ధిమంతులు వాళ్ళ గుణ విచారము తర్వాత పురుష ప్రకృతి పురుష వివేకము ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన విధంగా వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు చాలా గొప్ప జ్ఞానులు అనంటే శంకరులు అన్నారు చాలా కరకము చెప్పింది కానీ ఒక్కటే నాకు చింత అదేమిటంటే ద్వైతి నోహితే సాంఖ్య బ్రహ్మసూత్ర భాషలో వస్తుంది వాళ్ళ అన్ని విధాలా మంచివాళ్ళేనండి వాళ్ళ మీద నాకేమీ వ్యతిరేక భావం లేదు ఒక్కటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు ద్వైతులు ఇంకా వాళ్ళు ద్వైతులు అంటే ఇంకా ఏమీ చెప్పక్కర్లా అంటే ఎందుకు కొరగాని వాళ్ళు అని అర్థం కాబట్టి ద్వైతం ప్రతిపద్యంతే అరే ఇంత వేదం చదివి ఇంత దేవుడు అంటాడు వీడు వెళ్ళి చిట్టి వీరికి ద్వైతాన్ని పట్టుకున్నాడా అరే వాటే విస్ఫర్చు తేషాం అజాతేస్త్ర సతాం శ్రద్ధానా సన్మార్గావలంబినాం వాళ్ళు మంచి వాళ్ళు సన్మార్గంలో ఉన్నారు వైదికమైన మార్గంలోనే ఉన్నారు శ్రద్ధ కలిగి ఉన్నారు కానీ ద్వైతాన్ని కొట్టుకున్నారు अजाति द्वैता पट्के अंतरपाशे अंे अजातेसत अजात भयपड़ अद्वय अज आत्म स्वरूपमक भयपड़ अद्वय आत्मस्वरूपा स्वीक तम कर्तृत्वा भोक्तृत्वा तम कर्मल की उपासनल की एम लोटो अयपड़ी वालु द्वैता पड़को అంటే అప్పుడేమవుతుందో తెలుసున్నా అజాతే స్రసతాం తేషాం ఎందుకు ద్వైతాన్ని పట్టుకున్నారు ఉపలంభాత్ ఉపలంభాత్ సమాచారా ఉపలంభం ఉపలక్షణం ఉపలంభం చెప్తే సమాచారం కూడా పెట్టుకోవాలి రెండు హేతువులు కదా ఇదిగో ఉపలంభము అదుగో సమాచారము అని ఆ రెండు హేతువులతోటి ద్వైతాన్ని పట్టుకుని తే బీయంతి వాళ్ళు ఆత్మస్వరూపానికి విరుద్ధమైన దిశలో పోతున్నారు ఓకే కానీ వాళ్ళు సన్మార్గంలోనే ఉన్నారు కదా శ్రద్ధావంతులు కదా నిజమే కానీ వాళ్ళని ఒక రకంగా ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే జాతి దోషాహ నేత్స్యంతి అని జాతి దోషములు సిద్ధించవు వెరీ ఇంట్రెస్టింగ్ వెర అంటే ఇక్కడ ఆనందగిరి అంటాడు ఉదరమంతరం కురుతే అథ భయం భవతి తనకు ఆత్మస్వరూపానికి పరమేశ్వరునికి ఎత్కించి భేదాన్ని వీడు భావన చేసినా వాడు భయంలో పడిపోతాడు నేను వేరు దేవుడు వేరు అని మీరెప్పుడైతే భేదాన్ని ఏ కొద్దిగానైనా స్వీకరించినా మీకు దేవుడి వల్ల భయము తప్పదు ఎందుకంటే మీకంటే భిన్నంగా ఉన్న దేవుడు సంవత్సర కాలం మీ మీద ప్రీతిగా ఉండొచ్చు ఎప్పుడో ఓ ఓసారి కోపం వస్తుంది ఈ భిన్నంగా ఉంటే అలాగే ఉంటుంది రాజుగారికి వీడు చాలా కావలసిన వాడు రాజుగారికి కుడి భుజము ఆ కుడిభుజం ఏమవుతుంది రాజుగారి వాడిని ఎప్పుడో బయటకు అరెస్ట్ అనిపించేసి పది సంవత్సరాలు వెలుగు ఓ వెలుగు ఆ తర్వాత రాజుగారి కోపానికి బలైపోతారు లేకపోతే ఏదో యుద్ధమో ఏదో వచ్చి ఆ రాజుగారు ఓడిపోతే ఇతన్ని జైల్లో పెట్టేస్తారు సదాం హుస్సేన్కి కుడి భుజం ఉంది కూడా ఒకతనం తారిఖ్ క్రిస్టియన్ తారిఖ్ అజీజ్ సదాం మంచి మంచి డిప్లొమాట్ యునైటెడ్ నేషన్స్లోనూ అక్కడ కూడా సదా ఇరాక్కి అనుకూలంగా ఇరాక్ డిప్లొమాట్ తర్వాత ఇరాక్ ఫారెన్ మినిస్టర్గా చేశాడు సదాం హుస్సేన్కి సెకండ్ ఇన్కమాండ్ గేట్స్ కాలం అయితే అమెరికా వెళ్లి దాడి చేసినప్పుడు సదాం హుస్సేన్ ఓడిపోయాడు కదా సదాం హుస్సేన్ ఇతను పారిపోయాడు సదాం హుస్సేన్ జైల్లో సరి ఇతన్ని కూడా పట్టుకున్నాడు ఆ తర్వాత సదాం హుస్సేన్ హ్యాంగ్ అయిపోయాడు ఇతను ఏదో అనారోగ్యం చేసింది క్యాన్సర్ ఏదో వచ్చింది ఇంకా జైల్లో బాధపడుతున్నాడు క్యాన్సర్ వ్యాధితో మహా విద్వాంసుడు గొప్ప డిప్లొమాట్ సదాముశేన్కి అనుకూలుడుగా అనుచరుడుగా ఉండడమే అతను చేసిన తప్పు అది ఒక్కటే తప్పు అది ఒక్కటి మినహాయిస్తే అతను ఏ తప్పు చేయలేదు అయినా కూడా అతను శిక్షను అనుభవిస్తున్నాడు ఎందుకంటే మీకు సో అదేవిధంగా ఒక మహారాజుకి అనుకూలంగా ఉంటే ఆ ఉంటుంది కాబట్టి తద్వారా ఆ భయం అనేది తప్పదు అదేవిధంగా దేవుడికి మీరు అనుకూలంగా ఉంటే జై విజీవుల గతి ఏమైంది జయుడు విజయుడు ఆఖరికి లక్ష్మీదేవి విష్ణు యొక్క గదిలోకి వెళ్ళాలన్నా జయుణ్ణి విజయుణ్ణి దాటుకుని వెళ్ళాలి ఒకసారి లక్ష్మీదేవిని ఆపేశారు వాడు ఆపేస్తే ఆవిడ కోపాన్ని తట్టుకోలేక చెడమడ తిక్కేసింది ఈ లోపల విష్ణువు ఏమిటో అక్కడ ఏదో అల్లరవుతోందని బయటకు వచ్చాడు వస్తే లక్ష్మీదేవి ఆవిడ అంది ఏమయ ఏమీ మనిషి వీళ్ళని నన్ను కూడా ఆపేయమని చెప్పేసి నువ్వు వాళ్ళకి నువ్వే చెప్పు ఉంటావు అని చెప్పేసి ఆవిడ అప్పుడు నువ్వే నేను చెప్పలేదు నువ్వు అలా ఎవరు పోతే ఆవిడని ఆ తర్వాత ఆయన స్టాండింగ్ ఆర్డర్స్ వేశాడు లక్ష్మీదేవుని మాత్రం ఎప్పుడు ఆపక మొహ అది వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ వేశాడు జైడికి విజయుడికి భాగవతంలో ఉందండి ఇదంతా మీరు చూస్తే తెలుస్తుంది సో అప్పుడు జైడుకి విజయుడికి చెప్పాడు మీరు లక్ష్మీదేవుని మాత్రం ఆపొద్దాడు అప్పుడు లక్ష్మీదేవి ఏమన్నా వదిలిస్తున్నా ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను లేకపోతే మిమ్మల్ని మసి చేసేసి దాన్ని ప్రకృతి మాతామే అది తలుచుకుంటే వీళ్ళిద్దరూ ఏం నిలబడతారు ఈ ఒక్కసారికి క్షమించి వదిలేస్తున్నా అది కూడా విష్ణువు ప్రార్థించారు ఈ ఒక్కసారికి వదిలేయడం అందుకోసం వదిలిపెట్టేసింది దాకా సరే ఆవిడ గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వీళ్ళ వీళ్ళ బ్రతుకే అవుతుందో మీరు చూశారు వీళ్ళు అక్కడి నుంచి పడిపోతే ఆ పడిపోవడం పడిపోవడం భూలోకంలో పడిపోతారు సనక సనందనాదులు వచ్చి శాపం ఇస్తే పడిపోతారు అవడానికి విష్ణువుకి చాలా క్లోజెస్ట్ ఏ లాభం కాబట్టి భేదము ఓ పిసరంతా ఉన్నా కూడా అది భయహేతువే అవుతుంది నేను ఇంతదాకా జాతి దోష నా సేత్స్యంతి ఇంకా చెప్పలేదు నేను అలా సాగతిస్తున్నా చెప్తా దానికి టైం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకంటే ఆ వాక్యం కొంచెం క్లిష్టంగా ఉంది చెట్టి చేద్దాం ఏమి సమస్య కాదు కాబట్టి బ్రహ్మని వికారదర్శినాం భయప్రాప్తి శూయతే తిత్రియానామీ భేదదర్శిన అనుగ్రాహ్యత మరి అయితే వేద విద్వాంసులు కదా వీళ్ళు భేద దృష్ట కలిగి ఉన్నారే మరి వీళ్ళకేమిటి వీళ్ళు నరకల్లో పడిపోతారా వీళ్ళు పైకి రారా ఎప్పటికీ అని ఒక శంక కలగటం సహజం ఎందుకంటే శ్రోత్రియుల గురించి మాట్లాడుతున్నాం కదా దాని మీద ఈ శ్లోకం వచ్చింది అంటే జాతి దోషాన్న సేత్స్యంతి అంటే వాళ్ళకి ఈ శ్రోత్రియులు వీళ్ళు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా వీళ్ళకి గర్భవాస దోషములు మాత్రము తోలగవు ఎందుకంటే కర్తాభోక్త కర్తాభోక్త ఏంటంటే దేహం అయిపోయాడు కదండి దేహ ఇప్పుడు దేహంతో తాదాత్మ్యం ఉన్నప్పుడు మాత్రమే కర్తృత్వం ఉంటుంది మనస్సుతో తాదాత్మ్యం ఉన్నప్పుడు మాత్రమే భోక్తృత్వం ఉంటుంది బుద్ధి తాదాత్మ్యాన్ని బట్టి భోక్తృత్వం దేహ తాదాత్మ్యాన్ని బట్టి కర్తృత్వం వస్తుంది వీడు నేను కర్తాభోక్త నేను పుట్టాను కర్తాభోక్త అంటే దేహం అవుతాడు పుట్టాను మృత్యు ఉంటుంది ఈ పుట్టుక మృత్యువు అనే ఈ దోషము దీన్ని జాతి దోషములు అంటారు ఏమండి గర్భవాసము తల్లి గర్భంలో పది మాసాలు ఉండడము ఆ తర్వాత శిశువుగా పుట్టడము మాలిన్యంలో దుర్లుతో ఉండడము తన స్వాతంత్రమేం లేకుండా ఉండడము ఆ తర్వాత బ్రహ్మచర్యమని చెప్పేసి ఆ గురుకులంలో నానా కష్టాలు పడ్డము ఆ తర్వాత వివాహం చేసుకుని మళ్ళీ మరిన్ని కష్టాలను నెత్తిన సో ఈ విధంగా మనిషి సుఖమే ఉన్నది జన్మ ఈ లోపల ఈ సంవసారం కొలిక్కి వచ్చింది దీన్ని గట్టెక్కించామని అనుకునే లోపల దేహము శిథిలమైపోయి క్రాష్ అయిపోతుంది ఇంకా ఆ మిగిలిన కొద్ది కాలము మృత్యువుకు భయపడుతూ బ్రతకడం ఈ శిథిలమైపోయినటువంటి దేహానికి సర్దుబాటు చేస్తాం పాత అంబాసిడర్ తయారవుతుంది ఏ పార్ట్లు తగ్గ వచ్చు అగ్ని పార్ట్లు సమస్య మోకాళ్ళు సమస్య అధికారులు కూడా సమస్య ఏ పాజిటివ్ దొరికిమని చేయదు కళ్ళు సమస్య చెవి సమస్య ముక్కైతే చెప్పట్లేదు ఎప్పుడు సమస్య అది అన్ని సమస్యలే గుండె చెప్పద్దు రక్తంలో డయాబెటీస్ అది చెప్పొద్దు అన్నీ బై స్టమక్ ప్రాబ్లం తిట్టే పడదు తినకపోతే సో ఈ దేహంతో తుష్టి పడుతూ ఈ జాతి దోషములు ఈ మృత్యువుకి భయపడుతో వీడు బతుకుతాడు దేహాభిమానం అంటే అలాగే ఉంటుంది సరే మరణిస్తాడు మరణిస్తే ఈ పుణ్యం చేశాడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది మళ్ళీ శుడు మళ్ళీ జాతి దోష అవి ఎక్కడైపోతాయి పో గర్భవాస దోషంలో ఇవి పో పుణ్యాలు ఉండడము ఉపాసనలు చేయటము పుణ్యాలు చేయటము భోగాలు అనుభవించడము పుణ్యం ఖర్చు వెంటనే మళ్ళీ దుఃఖాన్ని అనుభవించడము ఈ శ్లోకాన్ని మనం మళ్ళీ క్లాస్లోనే దీన్ని సెటిల్ చేయాలి ఇవాళ కొంచెం పనుంది ఒక పావు గంట ముందు మనం ఆపుదాం ఓం పూర్ణ నమ్మదం పూర్ణమిదం పూర్ణ పూర్ణం